కవి కవీనావస్తేష్టరాజా బ్రహ్మణస్పత ఆనశ్ భృంగోిశీత సాదన శ్రీ మహాగణాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా ఎక్కడున్నా ఉండే మాత్రవర్ణికమే చ గీయతే నేత భేదవ్యపదేశాచందమయ సంసారీ ఎస్మాత్ ఆనందమయాే రసో వయ సహ రసర్గస్వాధ్వానందీబతి జీవ ఆనందమయం భేదేనం వ్యపదిషతి ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆనందమయం బ్రహ్మ అని ప్రతిపాదన సిద్ధాంతం అనుకోండి ప్రస్తుతానికి అలా అనుకోండి ఆనందమయం బ్రహ్మ అని మనం నిరూపించే ప్రయత్నంలో ఉన్నాము ఒకవేళ మీరు దానికి ఒప్పుకోకపోతే ఏమని చెప్పాల్సి ఉంటుంది ఆనందమయం బ్రహ్మ కాదు అన్నారనుకోండి అంటే ఏమవుతుంది బ్రహ్మ కానిది ఇంక జీవుడే ఉంటాడు ఎందుకంటే ఆనందము చేతన ధర్మం ఆనందం జడాలకు ఉండదు జ ఇప్పుడు ఈ పుస్తకానికి ఆనందం ఉండదు ఆ పుస్తకం చదివిన చేతనుడైన వ్యక్తికి ఆనందం ఉంటే ఉంటే అంతేగాని పుస్తకానికంటూ ఆనందమే ఉండదు జడానికి ఆనందం ఉండదు ఆనందము చేతన ధర్మము సో ఈ పరిస్థితిలో ఆనందమయము బ్రహ్మ అందాము అలా కాదండి అని మీరు అబ్జెక్ట్ చేయదలుచుకుంటే ఏమని చెప్పాలి ఆనందమయము బ్రహ్మ కాదు అప్పుడు ఏమిటవుతుంది ఆనందమయము జీవుడవుతుంది పరిశేషం అదే గనక జీవుడవుతుంది అప్పుడు ఆనందమయము జీవుడు అనే పక్ష పక్షం అంగీకారం కాదు ఎందుకంటే ఆ ఉపనిషత్తులో కొంచెం ముందుకు వెళ్ళి రసో వైస అంటే ఆ బ్రహ్మ ఆత్మ రసహ రసస్వరూపము రసము అంటే ఆ మాట పక్కనే ఉంది భానంది భవతి అయం వీడు వీడు అయం అంటే వీడు వీడు అంటే ఈ సాధకుడు ఈ జీవుడు ఈ రసమును పొంది రసస్వరూపమైన పరబ్రహ్మను పొంది ఆనంది భవతి ఆనందము గలవాడు అవును అనుంది ఈ వాక్యాన్ని బట్టి మనకేమని తెలుస్తోందంటే ఈ పొందేవాడు ఆనందమయము కాదని ఆనందమయానికి భిన్నంగా ఉన్నాడని భేదం వ్యపదేశం ఉంది కదా వీడు ఆన రసమును పొందును అన్నప్పుడు వీడు వేరు రసం వేరు భేదంగా స్పష్టంగా చెప్పారు కదా కర్తాకర్మ ఒకటి అవదు కదండి రాముడు రావణుని సంహరించను అన్నప్పుడు రాముడు కర్త రావణుని కర్మ కర్తాకర్మ ఒకటేళ్ళ అవుతుంది ఇంకొకటి భేదం వచ్చేస్తుంది కాబట్టి ప్రథమావిభక్తిలో కర్త ఉంటుంది ద్వితీయ విభక్తి కర్మ ఉంటుంది కర్తాకర్మ ఒకటి అన్నడు అవదు నిజానికి దాన్ని కర్తృకర్మ విరోధము అంటారు ఎందుకే ఇప్పుడు కర్తకర్మ ఒకటే అయితే దాని అది పెద్ద విరోధం కర్తృకర్మ విరోధం అనే విరోధం వచ్చిపోతుంది కాబట్టి వీడు రసమును అనగా ఆనందమును పొంది అని పొందేవాడు వేరు పొందబడేది వేరు అనే భేదాన్ని స్పష్టంగా వాక్యం చెప్తోంది కాబట్టి ఆనందమయము జీవుడు కాదు జీవుడు ఆనందమయాన్ని పొందేవాడే కానీ ఆనందమయమే కాదు కాబట్టి ఆ భేదాన్ని బట్టి కూడా ఆనందమయము జీవుడు కాదు ఆనందమయము జీవుడు కాకపోతే ఇంకేమవుతుంది బ్రహ్మ అది వ్యవస్థ నహి లబ్ధైవ లబ్ధవ్యో భవతి కాబట్టి జీవుడు ఆనందమయమును పొందువాడు అంటే పొందేవాడు లబ్ధ జీవుడు పొందబడేది లబ్ధవ్య ఆనందమయం పొందేవాడు పొందబడేది అయిపోతుందా అవదు లబ్ధ లబ్ధవ్యము కాదు ఫోర్ ఆనందమయము జీవుడు కాజాలదు ఆనందమయం జీవుడు కాకపోతే ఇంకేమవుతుంది బ్రహ్మయోగము అయితే దీని మీద ఓ శంక కథంతరిహి ఆత్మాన్వేష్టవ్య ఆత్మలాభాన్న పరం విద్యే ఇ శృతి స్మృతి దీని మీద శంక కావండి నా లబ్ధైవ లబ్ధవ్యోభవతి అని మీరు చాలా గంభీరంగా చెప్పారే పొందేవాడు పొందబడేది కాడు పొందివాడు వేరే పొందబడేది వేరే అని మీరు చెప్పారు కదా మరి అలాగంటే ఒక సిద్ధాంతం ఒకటి మీరు ప్రవచించి కూర్చుంటే మరి ఈ మాటలకు అర్థమేమిటి ఆత్మలాభాన్న పరం విద్యతే అని ఉంది ఆత్మను పొందటం కంటే గొప్ప లాభము మరి లేదు అని శృతి వాక్యం ఉండదు ఇది మానసోల్లాసము అనే సురేశ్వరాచార్యుల యొక్క వార్తీకంలో దక్షిణాముక్తి స్తోత్రార్తీకండి ఆ వార్తీకంలో ఉంది శ్లోకం ఆత్మలాభ ఆత్మలాభ పరోలాభ నాస్తి కవయో విదు దక్షిణాముక్తి స్తోత్రంలో ఏది ప్రతిపాదించబడే వస్తువు ఏమిటి ఆత్మ ఎందుకండి ఆత్మ ఎందుకండి ఏదో దేవుడు దయ్యమో చెప్పాలి ఈ ఆత్మ ఏమిటి అంటే అలా కాదండి ఆత్మస్వరూపమును పొందుట కంటే గొప్ప లాభము మరొకటి లేదు ఇది కవయో విధు అంటే మంత్రాలు అలా ఉన్నాయి మహర్షులు అలా చెప్పారు అది అని సురేశ్వరాచార్యులు కోర్టు చేశారు ఆ శృతి వాక్యాన్ని దాన్నే ఇక్కడ శంకరులు కోర్టు చేస్తున్నారు సురేశ్వరులు కోర్టు చేసిన శృతి వాక్యాన్ని శంకరులు కూడా కోర్టు చేస్తున్నారు ఆత్మను పొందుట గొప్ప లాభము మరొకటి లేదు అని ఇక్కడ లబ్ధ ల లబ్ధవ్యము ఒకటే అయిందిగా ఆత్మ అంటే వాడే వాడు తనను తాను పొందుతున్నాడు అన్నప్పుడు మరి కర్తాకరమో ఒకటే అయిందా లేదా పొందేది పొందబడేవాడు పొందేది ఒకటే అయింది అలాగే ఆత్మా అన్వేస్తవ్య అని వాక్యం ఉండదు దహర విద్యలోనూ అక్కడ కూడా మీరు అన్వేషణ చేయండి దేన్ని అన్వేషిస్తాడు మానవుడు దేన్ని అన్వేషిస్తాడు భోగాలను అన్వేషిస్తాడు ఏమంటే భోగాలు అన్వేషించేవాడు భోగాన్వేషణతో సరిపడదు భోగాలు ఖరీదవుతాయి భోగాలు కాస్ట్లీగా ఉంటాయి మీరు సింపుల్గా జీవిస్తే మీకు పెద్ద ఖర్చు ఉండదు కానీ మీరు భోగ ప్రధానంగా జీవించాలి అనుకున్నట్లయితే డబ్బులు చాలా కావాల్సి ఉంటుంది కాబట్టి మీ భోగాన్వేషణ ఏ రూపాన్ని పొందుతుంది అర్థాన్వేషణ అవుతుంది ఈ అర్థకామాలను వీడు అన్వేషిస్తూ వీడికి బొప్పి తగిలిపోతూ ఉంటుంది దెబ్బలు వచ్చి కొట్టుకుపోతూ ఉంటాయి దుఃఖంలో పడిపోతూ ఉంటాడు అందుకోసం దేవుడు అంటాడు లేకపోతే వీడి అర్థకామాన్వేషణలో మీకు ఇబ్బందులు లేని లేకుండా కామాన్వేషణ అర్థాన్వేషణ చక్కగా ముందుకు సాగిపోతూ ఈ జగత్ మహానందంతో నిండి ఉంటే నేను వేదాంత పాఠం చెప్పివండిని కాదు మీరు వినివ్వండి నేను పాఠం చెప్తున్నా మీరు వింటున్నా ఎందుకు చేస్తున్నామంటే ఈ పని ఎండైనా కొండైనా పొద్దున్న ఇక్కడికి వచ్చి ఎందుకు చూస్తున్నామంటే జగత్తులో మనం ఉన్నాము ఆ జగత్తు అంత అనుకూలంగా లేదు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం ఉన్న సత్యం చెప్తున్నా కాబట్టి వీడు ధర్మాన్వేషణ చేసినప్పుడు కూడా అర్థకామాన్వేషణలో ఇబ్బందులను తప్పించుకోవడం కోసం ధర్మాన్వేషణ చేస్తాడు ఈ విధంగా భోగాలను మీరు లోక ప్రవృత్తి మీరు లోకం మనమే భోగాలను అన్వేషిస్తాడు ధర్మం పేరుతో దేవుణ్ణి అన్వేషిస్తాడు కానీ ఆత్మనే అన్వేషిస్తానని ఎవడైనా అనుకుంటాడా అనుకో కానీ శృతామని చెప్తోంది ఎవరు విరిమోహం నువ్వు ఆత్మనే అన్వేషించు ఈ అన్వేషణలన్నీ మానేయ ఆత్మా అన్వేషయ ఆత్మస్వరూపాన్ని తెలుసు అన్వేషించి తెలుసుకో అని చెప్పి ఇప్పుడు ఇక్కడ అన్వేషించాల్సిందెవరు ఆత్మ అన్వేషించబడేది ఏమిటి ఆత్మ కాబట్టి की कर्ते कर्म अतमो आनंदमय जीवड़ वेरवे लब्ध लब्धव्यु का आशंका बाधम तथा आत्मन अप्रच्युतात्म भाव सतवा नवबोधन देहादिषु అనాత్మూ ఆత్మత్వ నిశ్చయో దృష్ట నిజమే మీరు చెప్పింది కరెక్టే ఆత్మాన్వేష్టవ్య ఆత్మలాభాన్న పరం విద్యతే ఇత్యాది శృతి వాక్యాలలో కర్తయే కర్మగా ప్రతిపాదింపబడుతూ ఉంది కానీ దానికి హేతు ఉంది ఆ హేతు ఏమిటంటే లౌకిక అనాత్మనిశ్చయ దృష్ట లౌకికుడు అంటే లోకంలో ఉండేవాళ్ళు ఈ లోకంలో ఉండే వాళ్ళకే ఒక నిశ్చయం ఉండేది అంటే వాళ్ళకి మాకు తెలుసు అనుకుంటారు మాకు తెలుసుది ఇంత తెలియదే ఉంది ఆత్మ ఆత్మ అంటే మాకు తెలుసు దేవుడంటే మాకు తెలియదు కానీ ఆత్మంటే తెలుసు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండే ఒక ఆయన్ని ఏమంటే విష్ణువు అంటే అని ఏదో చెప్పబోయే అన్న అంటే అన్న మీరు విష్ణువు గురించి మాకేం చెప్పకండి విష్ణువు మాకు తెలుసు నేను కాలు ఓ మొట్టిగా వేసి కాళ్ళను పట్టుకుని నీకేం తెలుసురా విష్ణువు గురించి అడగాలనుకున్నా అడగల ఎందుకంటే ఆయనంత దృఢంగా నాకు విష్ణువు తెలుసు అనుకుంటూ ఉంటే నేను ఎందుకు కాదనాలి సరిపోనండి తాను సో మనిషి అనుకుంటే దేవుడి గురించి తెలుసు ఆత్మ గురించి తెలుసుకోవాల్సిందే ఉంది తెలుసుకోవాల్సిందంతా దేవుని గురించే ఉంది అదంతా వాడు తెలిసేసుకున్నాడు ఆత్మ గురించి ఏం తెలుసుకుంటుంది వాడికి ఆల్రెడీ తెలుసు ఓకే నీకు ఆల్రెడీ తెలుసు కదా ఆత్మ గురించి ఏమిటి ఆత్మ అంటే ఏమిటో చెప్పి ఇదిగో ఇదే ఆత్మ మీరందరూ వచ్చి పూజలు చేయండి ఇదే ఆత్మ అంటాడు ఎంత దోషమవుతుంది ఈ లౌకికుల యొక్క ఎలా ఉంటుందంటే ఆత్మత్వ నిశ్చయము వాళ్ళ ఆత్మబుద్ధిని కలిగి ఉంటారు దేహమే ఆత్మ దేహం ఒక్కటే కాదు కదండి దాంట్లో ప్రాణం కూడా ఉంది పోన్లే ప్రాణంతో ఉన్న దేహం ఆత్మ అంటాడు దేహం కంటికి కనబడేది దేహం కదా అంటూ ప్రాణం ఉంది కదా సో చాంద్రోజ్ఞంగా ఏం చెప్పారో తెలుసుకోండి అంటే మీరు చదివారు మీరు ఓసారి వెరిఫై చేసుకోండి ఎనిమిదో అధ్యాయంలో మనిషి మరణించిన తర్వాత ఆ దేహాన్ని ఎంత తొందరగా వీలు అంత తొందరగా దాన్ని డిస్పోజ్ ఆఫ్ చేసేయండి ఫిట్గా ఆ దేహం చుట్టి మీరు ఏ సెంటిమెంటు పెట్టద్దు దానికి పూజలోవి చేయొద్దు తక్కువ మని క్రీట్గా తీసుకెళ్లి డిస్పోజ్ ఆఫ్ చేయను అని చెప్పారు అలా చెప్పడంలో సన్యాసి అయితే మట్టికి సమర్పించండి సన్యా గృహస్థ అయితే అగ్నికి సమర్పించండి అని చెప్పారు చెప్తే ఏమని చెప్పారంటే ఎవళ్ళైతే ఇంకా ఆ దేహాన్ని అలా పెట్టుకుని దానికి ఏమో అలంకారాలు చేస్తారో దీనికి శవాలంకారము అని చెప్పారు చేస్తా మీరు గమనించట్లేదు వాళ్ళ యొక్క విజ్ఞానము అంటే ఒక ఒక దృష్టి ఏదో ఉంటుంది కదా వాడికి ఏదో కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా ఆ విజ్ఞానము దానికి ఆసురీ విజ్ఞానము అని చెప్పి అలా ఉంది చాలా చేప ఆసు విజ్ఞానం నేను ఈ పాఠం చదివే రోజుల్లో మన ఆయన గారిని ఏమన్నా మరి ఇలా ఉంది కదా లోకంలో అలా ఉంది ఏమిటి అని అని అడిగాను నేను అవుందా లోకంలో బాగుంటాయి లోకంలో ఉన్నదాన్ని బట్టి తత్వాన్ని నిశ్చయించకూడదు ఇప్పుడు అంతే ఇది దిస్ ఈస్ హైస్ ఇప్పుడు ఒక సన్యాసి దృష్టాంతమే తీసుకోండి ఆ సన్యాసి ముక్కు మొహం దులిని వాడితే తీసుకెళ్ళు ఎక్కడో కప్పెట్టి తక్కువ వస్తాయి అదే పెద్ద సన్యాసి అనుకోండి ఆయనకి అక్కడి నుంచి ఆ దేహం చుట్టూ వీళ్ళు చేసేటువంటి గలాభా ఇంకా ఎంత గలాభా చేస్తారంట కాదు అదంతా కూడా ఆసు విజ్ఞానం అది దైవీ విజ్ఞానం కాదు మరేం చెప్తాం లోకంలా ఉంటుంది కాబట్టి లోకంలో మేము దేవుడిని అధ్యయనం చేసిన వాళ్ళన్న పరిస్థితి అలా ఏడిచినప్పుడు ఇక సామాన్య లౌకికుల గురించి మీరు తప్పుపట్టేదేముంటుందని వాళ్ళకేం తెలియదు కూడా తెలియదు దేహాదిసు అనాత్మసు ఆత్మత్వ లౌకికో దృష్ట వాడు ఆ దేహమే ఆత్మ అనుకుంటాడు దేహం దేహమే ఆత్మను అనుకోకపోవచ్చు దేహాన్ని సంబద్ధములైన అనేక అంశాలు ఉంటాయి దేహంలో ప్రాణము దాంట్లో మనస్సు ఆ మనస్సుకి పుణ్యపాపాలు అదంతా కలిపి ఆ ముద్దంతా ఆత్మ అనుకుంటాడు ఇలాంటి నిశ్చయంలో వాడు ఉంటాడు అయితే ఇంటికి ఆత్మ ఉన్న కాదు అనాత్మస్సు అవేమీ ఆత్మలు కావు అయినా వీడు అనాత్మ అనుకుంటాడు ఎందుకు ఇలా అనుకుంటున్నాడు నేనేదో కథ చెప్తున్నాను అనుకోకుండా నేను అక్కడ వాక్యం చూసి పాఠం చెప్తున్నాను ప్రతి అక్షరమును సో నేనేదో పురాణ కాలక్షేమం చెప్తున్నాను అంటున్నాడు తత్వ అనవబోధ నిమిత్త వాడికి ఆత్మతత్వం తెలియదు అయ్యి బాగా అంత పెద్ద ఆయన తెలియదు పెద్ద ఆయన ఎలా అయ్యాడండి పెద్ద ఆయన నువ్వు నేను కలిపి చేస్తే అయ్యాడు పెద్ద ఆయన తత్వం తెలియదు అంతే తెలియ ఇప్పుడు ఆయన్ని మీరేం తప్పుపట్టాల్సింది లేదు ఆయనకి తెలియదు అంతే బస్ ఇది అదన్నో తెలియకపోవడం దోషమేం కాదు తెలియకపోయి తెలిసిందనుకోవడం దోషమవుతుంది కానీ తెలియకపోవడం దోషం కాదు తత్వ అనవబోధ నిమిత్త వాడికి తత్వం తెలియదు అంతే ఆత్మతత్వాన్ని ఎరగడంతే దాంతోటి అనాత్మయందు ఆత్మత్వ నిశ్చయాన్ని కలిగి ఉంటాడు అయితే ఇక్కడ రహస్యం ఏమిటంటే ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఆత్మతత్వం తెలీదు అనాత్మైన దేహమే ఆత్మ అంటే దేహానికి పుట్టుక నాశనం ఉంది కనుక నాకు కూడా పుట్టుక దుట్టుక ఉంది అని నేను అనుకుంటున్నాను జన్మ మరణాలు ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను ఇలా ఒక భ్రమలో బతుకుతున్నాను ఇప్పుడు నా ఆత్మస్వరూపము ఈ విధంగా అజ్ఞానంలో నేను బతుకుతున్న కారణంగా ఈ దోషాలు దానికి తగులుతాయా తగలవా అంటే అప్రచ్యుత ఆత్మభావశైవ సత వీడు నేను పుట్టానో చచ్చిపోతానో నాకు పుణ్య పాపాలు ఉన్నాయనో ఇటువంటి అజ్ఞానంతో వీడు ఒక జన్మ కాదు కోటి జన్మలు బతికినా కూడా ఆత్మస్వరూపము అసంగంగా అకర్తృ అభోక్తులుగా పుణ్యపాపములకు అతీతంగా పుట్టుటామరణము లేనిదిగా దాని యథార్థ స్వరూపం ఏదో అలాగే ఉంటుంది అది అది మార్పు చెందదు మినప ముక్కని మీరు మట్టిలో కప్పు పెట్టి ఓ సంవత్సరం తర్వాత చూస్తే ఏముంటుంది అక్కడ తుప్పు ఉంటుంది తుప్ప అంటే మట్టి అయిపోతుంది కూడా మట్టి అయిపోతుంది ఎలా ఎలా ఎలా ఎలా నలిపితే తుప్పంతా కింద పడిపోతుంది అంతటి లోహము తుప్పైపోతుంది కానీ బంగారపు కడ్డీ మట్టిలో కప్పుపెట్టే సంవత్సరం తర్వాత వచ్చి ఎలా ఉంటుందని అలాగే ఉంటుంది ఏం మార్పు ఆత్మల్లాంటి ఆత్మస్వరూపాన్ని మీరు అజ్ఞానము యొక్క పొరల ఎన్ని జన్మలు కత్తి పెట్టేసి పడేసి పెట్టినా అది స్వచ్ఛంగానే ఉంటుంది ఆత్మస్వరూపంలో మార్పు రా కాబట్టి నేను ఇక్కడ అజ్ఞానిగా కూర్చుని ఉన్నప్పుడు కూడా నా స్వరూపము శుద్ధముగానే ఉంది ఆ స్వ కాబట్టి అజ్ఞానినైనా నేను నా అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే నా యథార్థ స్వరూపం నాకు అనుభవానికి వస్తుంది అందుకోసం నేనిప్పుడు దేనిని అన్వేషించాలి నేను నా స్వరూపాన్నే అన్వేషించాలి అని దాన్నే కర్త కర్మ అన్వేషించేవాడు అన్వేషించబడేది ఒకే ఆత్మ అనే విధంగా చెప్పటము కలదు అది అంత విరోధమేమీ లేదు జనరల్గా ఈ మాట కరెక్ట్ అన్వేషించేవాడు వేరు అన్వేషించబడేది వేరు జనరల్లీ కరెక్ట్ బట్ దానికి ఒక అపవాదం ఉంది అదే ఆత్మ కాబట్టి నీ అభ్యంతరం సరియే ఈ ఈ అంశంలో మటుకు ఈ విధంగా ఉంటుంది తేనా దేహాధిభూత ఆత్మన అ ఆత్మా అనన్విష్ట అన్వేష్టవ అలబ్ధోబ్ధ అశ్రుత్యమతో మంత అవిత్యేదవ్యపదేశపేదవ్యపదేశం భేదమున్నదా అన్నట్టుగా నిరూపించుట ప్రతిపాదించుట అది ఉంటుంది వాస్తవంలో భేదం లేదు కానీ భేదమున్నట్టుగా నిరూపించుట అలాగంటిది ఉంటుంది ఇప్పుడు వజ్రం ఉంటుంది అది వజ్రమే కానీ వాడేమంటాడు ఇది దానికి సానబెట్టాలి మట్టి అంతా పైన కవర్ అయిపోయింది సానబెట్టాలి వాడేమంటాడు దీని నుండి వజ్రం ప్రకాశించే వజ్రాన్ని తయారు చేయి అంటాడు దీని నుంచి వజ్రాన్ని తయారు చేయడం ఏమిటి ఇవే వజ్రం కదా అంటే సరే వజ్రాన్నే వజ్రంగా చేయటం వజ్రాన్ని వజ్రంగా చేయడం ఏమిటి వజ్రం కాని దాన్ని వజ్రంగా చేయాలి కానీ వజ్రాన్ని వజ్రంగా చేయడం అంటే అబ్బాయి అలా కాదా ఊరితే అలాగే సిమాంటిక్స్లో పడి పదప్రయోగాల్లో పడి గెలగెళ్ళకు అక్కడ తత్వాన్ని తెలుసుకోవాలి అది వజ్రమే అయినా పైన ఆ ఆవరణలన్నీ వచ్చేసి కప్పేసి మట్టి అంతా ఉండబట్టి దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉన్నది వజ్రాన్నే వజ్రంగా తీర్చిదిద్దాల్సిన సందర్భం ఉందా లేదా ఉంది అదేవిధంగా దేహమే వీడు ఆత్మ అనుకుంటాడు దేహాదిభూతస్య ఆత్మన ఆత్మ వీడు అనుకుంటే అయిపోదు అనుకుంటే అయిపోతుందండి అవదు కానీ అలాంటి అధ్యాసుడు జీవిస్తాడు దేహము ప్రాణము ఇత్యాదులు ఏదో ఆత్మభావంతో జీవిస్తూ ఉంటాడు అప్పుడేమవుతుంది ఎప్పుడైతే అనాత్మను ఆత్మగా స్వీకరించాడో అసలైన ఆత్మ కప్పుబడిపోయి ఉంటుంది ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి ఎవరైనా అయిపోయి వాడు అలా అనుకుంటాడు తప్పే ఉందని మీరు అన్నారనుకుంటే తప్పేం వాడికి చూసింది వాడిని అనుకోనివ్వండి నాకేమీ సమస్య కాదు బట్ ది పాయింట్ ఈజ్ వాడు అసత్యాన్ని సత్యంగా అనుకుంటున్నంత కాలము వాడికి సత్యం దూరంగా ఉంటుంది సత్యం దూరంగా ఉంటుంది పోలాంటిది దుఃఖమాల సత్యం దూరంగా ఉంటే నష్టం ఏంటంటే అరే సంసారంలో దుఃఖాన్ని అనుభవిస్తాడయా వీడు అసత్యాన్ని సత్యమని భ్రమపడే దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు కాదండి దుఃఖాన్ని అందుకోసం కాదు అనుభవిస్తాం అదేదో యు ఆర్ యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మరో కారణంగా వాడు దుఃఖాన్ని అనుభవించట్లేదు అదంతా భ్రమ అదంతా కూడా సూపర్ స్పెషన్ ఒకే కారణంగా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు ఏమిటా కారణము అజ్ఞానము ఇంకా వేరే దుఃఖానికి కారణం లేదు దుఃఖం హి నాము ప్రజ్ఞాపరాధ ఏవా సూత్రం దుఃఖమంటే ఒకటే ఉంది దుఃఖం ఇన్ని రకాల ప్రజ్ఞ యొక్క అపరాధము అదొక్కటే దుఃఖం ఇంకా వేరే దుఃఖం లేదు ఇప్పుడు నేను కూర్చుని ఉంటా ఒంటరిగా కూర్చుని ఉంటా నేను ఏదో దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అనుకోండి ఏదో దుఃఖం ఉంటుంది దుఃఖమైన దుఃఖాలు ప్రతి వాడికి లక్ష తొంభై దుఃఖాలు ఏదో దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అనుభవిస్తున్నానంటే నేనేమంటాను అదిగో వాడు అలా చేశాడు ఇదిగో వీడి ఇలా చేశాడు వీడు చేసిన దాన్ని బట్టి నాకు దుఃఖం వచ్చింది వాడు చేసిన దాన్ని బట్టి దుఃఖం వచ్చింది వాడు చెయ్యని దాన్ని బట్టి వాడు చేస్తానని చెయ్యని దాన్ని బట్టి దుఃఖం వచ్చింది అని నేను అలా ఒంటరిగా కూర్చుని అనుకుంటూ ఉంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా అనుకోవడానికి అవసరమైన ఉంటాయి లోకంలో అలా అనుకుంటూ దుఃఖపడితో కూర్చోవచ్చు పొద్దున్నో ఆరు వందల మంది గురించి మధ్యాహ్నం సాయంకాలం అరవై వందల మంది రోజేప్పటికి మూడు డజన్ల మందిని వీళ్ళందరి నాకు దుఃఖం కలిగిందని లిస్టులు వేసుకుని పడుకునే దాని మళ్ళీ మొన్నడు అలా చేస్తూ ఒక జీవితకాలం గడపచ్చు ఇలాగా యూ డోంట్ గెట్ ది పాయింట్ దట్లే ది పాయింట్ ఈజ్ మీ దుఃఖానికి ఎమ్మళ్ళు కారణం కాదు కాదండి ఇక్కడ మనుషుల కారణం కాదండి గ్రహాల కారణం కమాన్ యూ ఆర్ ఎవైన్ మిస్టేక్ మీ దుఃఖానికి గ్రహాలు కూడా కారణంగా పూజ స్వామీజీ అంటారు ఈ ప్లానెట్స్ హ్యావ్ బెటర్ జాబ్స్ టు ప్లానెట్ ఇప్పుడే శని ఉందనుకోండి ఇట్ హ్యాజ్ ఇట్స్ వన్ జాబ్ టు సిక్స్ బిలియన్ పీపుల్ ఉంటే వీడిని ఒక్కడిని పట్టుకుని హింస పెట్టడం శని ఆ పని చేసేదంటే ఇది ఎలా ఉందంటే ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు అన్ని పనులు వదిలిపెట్టుకుని వచ్చి పద్మారావు నగర్లో మకాన్ వేసి ఈ పోలీసు వాళ్ళని ఎవరన్నా తన దగ్గర పెట్టుకుని నాకు కష్టాన్ని ఇచ్చానని నేనంటే అది ఎంత తెలివి తక్కువ మాట అంతకే ఒక కోటి రెట్లో ఎక్కువ తెలుగు మాట అవుతుంది ఆయన ఎక్కడ నేనెక్కడా ఆయన నాకు కష్టం ఇవ్వడం ఏంటండి క్యా నేను ఉన్నాది కూడా తెలీదు ఆయనకి సో కాబట్టి నీ దుఃఖానికి నీ అజ్ఞానమే కారణము కాబట్టి నువ్వు సత్యాన్ని తెలుసుకుంటే పోతుంది దుఃఖం కనుక వీడు అనాత్మను ఆత్మగా స్వీకరించుకున్నాడు కనుక ఇప్పుడు వీడు అర్జెంటుగా ఏం చేయాలండి ఆత్మని అన్వేషించాలి ఎందుకు అన్వేషించాలి వీడు ఎప్పుడూ ఆత్మని అన్వేషించిన పాపాన్ని పోలేదు వీడు ఆత్మను అన్వేషణ భగవాన్ నమహర్షి దగ్గరికి వెళ్ళి కాబట్టి శివుడి యొక్క తత్వాన్ని చెప్పండి అని అడిగాడు శివుడి తత్వాన్ని తర్వాత తెలుసుకోవచ్చు లేవా నువ్వు ముందు నేనెవరో తెలుసుకో అలాగే మరి శివుణ్ణి తెలుసుకోర్లేదా ఓది వెళ్లివాడ నేనెవరో తెలుసుకో ఆ జ్ఞానంలో శివతత్వం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది యస్విన్ జ్ఞాతే సర్వమిదం జ్ఞాతం భగవతి దేన్ని తెలుసుకుంటే సర్వము తెలుసుకుందో తెలుసుకో అలాగే నేను శివుణ్ణి తెలుసుకు శివతత్వం మీరు తెలుసు ఈ లోకంలో ఇదొక పరిపాటి శివతత్వాన్ని మీరు చెప్పండి నా దగ్గరికి వస్తూ ఉంటారు మీరు శివతత్వాన్ని చెప్పండి ఏం పోనీ విష్ణుతత్వం చెప్దాం అనుకుంటున్నాను మీరేమో విష్ణుతత్వం వారు ఎవరో చెప్పారు మీరు శివతత్వం చెప్పండి విష్ణుతత్వం వాళ్ళు తెలిసేసుకున్నారు ఇప్పుడు శివతత్వం తెలుసుకోవాలి పోనీ లేండి విష్ణుతత్వం వద్దు శివతత్వం వద్దు ఆత్మతత్వం చెప్తానంటే అదే వద్దులండి మీరు శివతత్వం తెలుసుకోవాలి అంటే శివతత్వం అంటే ఏం చెప్పాలి శివుడు ఉంటాడు ఆయన పాములు మెల్ల వేసుకుంటాడు విభూతి పెట్టుకుంటాడు మూడో కన్ను ఉంటుంది ఇలా చెప్తూ ఉంటాను ఇలా చెప్తూ ఉంటే నేను చెప్పాలని పూనుకుని చెప్తే ఓ వారం రోజులు చెప్తాను గుక్క తిప్పుకోకుండా ఓ వారం రోజులు చెప్పి ఆ తర్వాత గుక్క తిప్పుకుని ఇంకో వారం చెప్పచ్చు చెప్తూ ఉండొచ్చు ఆత్మని విజ్ఞాతి మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే శివుడు విష్ణువు కుమారస్వామి సుబ్రహ్మణ్యం కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యమే అయ్యప్ప అందరూ దాంట్లోనే ఉంటారు అయితే టీవీ ప్రోగ్రాములకు మాత్రం పరికిరా టీవీ ప్రోగ్రాములకు కావాలంటే ఆస్థా మెంటాలిటీ అంటారు పుజ్యస్వామికి ఆస్థా మెంటాలిటీ దట్ ఈస్ ది నేమ్ గివెన్ టు ఇట్ ఎ కైండ్ ఆఫ్ మెంటల్ స్టే మెంటల్ థింకింగ్ ఇట్ ఈస్ కాల్డ్ ఆస్థా మెంటాలిటీ అంటే ఛానల్ నుంచి వచ్చిన మెంటాలిటీ అని అభిప్రాయం ఎనీవే సో ఆత్మస్వరూపాన్ని వీడు తెలుసుకోవాలి అక్కర్లేదా తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి వీడికి తెలియలేదు కనుక అనన్విష్ట ఆత్మ అన్వేషవ్య అని పదప్రయోగం చేస్తారు ఆత్మ అంటే వీడికి భిన్నంగా ఉందనే అభిప్రాయం కాదు వీడు తెలుసుకోలేదు కనుక తెలుసుకోవాలి అనే ఉద్దేశ్యంతో ఆత్మ అనన్విష్ట వీఆత్మే అది అయినా కూడా వీడు అన్వేషించలేదు అంటే తెలుసుకోలేదు కాబట్టి అన్వేషవ్య కాబట్టి అన్వేషించి తెలుసుకోవాలి అన్వేషించినటువంటి బ్యాటరీ లైట్ వదిలి పట్టుకెళ్ళి చీకటి గదుల్లోనక్కడ వెతకమని కాదు అజ్ఞానం అనే చీకటితో నిండిన హృదయంలో వీడు ఆత్మస్వరూపాన్ని అన్వేషించి తెలుసుకోవాలి ఈ అన్వేషణ అనే మాటకు అర్థం ఏమిటంటే కోహం అనే ప్రశ్న వేసుకోవాలి రెండు ప్రశ్నలు వేసుకుంటూ ఉండాలి ఆ రెండు ప్రశ్నలు ఎలా వేసుకోవాలంటే వెంటనే సమాధానం కోసం కంగారు వేసుకోవాలి ఒక ప్రశ్న ఏమిటంటే వాటామాయ్ నేను ఎవరు వెంటనే నేను సుబ్బారావు అబ్బాయిని ఇంకో నా డేట్ ఆఫ్ బర్త్ని లేకపోతే నా రేషన్ కార్డుని ఇలా మొదలెట్టకూడదు ఆ ప్రశ్నకి సమాధానం వద్దు నేను ఎవరు నేనెవరు అని అన్వేషించాలి సమాధానం చెప్పద్దు ఇంకో ప్రశ్న కూడా ఉంది దీనికి కూడా వెంటనే సమాధానం చెప్పద్దు ఆ ప్రశ్న ఏమిటంటే వాటామై అప్ అంటే నేను ఇదేదో మొదలుపెట్టాను కదా ఇది ఇది ఏమిటిది ఎందుకోసం మొదలుపెట్టాను దేనికోసం ఇది చేసుకున్నాను నేను అని కూడా ప్రశ్న వేసాను చేయడం మానేయద్దు మంచి పని చేస్తూ ఉండండి కానీ వాటేమో అప్తు అనే ప్రశ్న వేసుకోవాలి ఇప్పుడు నేను ఏదో అమెరికా వెళ్తున్నాను అనుకోండి నేను వేసుకోవాలి ఆ ప్రశ్న వాటేమో అప్టు అమెరికా వెళ్ళడం తప్పు కాదు వాటేమో అప్ ఎందుకోసం నేను ఈ పని చేసుకున్నాను వేసుకోవాలి ప్రశ్న వేసుకుని దానికి క్లీన్ సమాధానం వచ్చిందనుకోండి ఓకే ఐఎమ్ అంద రైట్ కోర్స్ అని చూసుకోవాలి వాటేమయప్టు వాటేమయటు అనే ప్రశ్నకి వైరాగ్యం అని పేరు అనే ప్రశ్నకి వివేకము అని వివేక వైరాగ్యాలు లేనిదే అసలు వేదాంతమే లేదు కాబట్టి ఆత్మస్వరూపాన్ని అన్వేషించి తెలుసుకోవాలండి అన్వేషించాలి నా ఆత్మే కదా నేనేమిటి అన్వేషిస్తానని ఒక సెమాంటిక్స్లో పడిపోతే ఉపయోగం లేదు వివేషించాలి అలబ్ధ అలబ్ధవ్య అలబ్ధవ్య వీడికి తెలియని కారణంగా తానే అయి ఉండి దూరమైపోయింది ఆత్మ తెలియని కారణంగా జస్ట్ తెలియదంతే తన స్వరూపం ఇట్టిది తెలియక తానే దూరం అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్పండి ఆత్మని పొందాల్సిన అవసరం ఉందా ఉంది అశ్రుత శ్రోతవ్య వీడు ఆత్మ ఎప్పుడు విని ఉండడు వినుండడు అంటే ఏదో అవకతవక లక్ష్య వింటాడు అది కాదు పాయింట్ కరెక్ట్గా ఆత్మస్వరూపాన్ని వినాలి ఏదో అవకతవక లక్ష వింటే ఏమైందండి ఆత్మస్వరూపాన్ని గురించి స్పష్టంగా తెలుసుకోవాలి మీడేమి వింటాడు నువ్వు పాపివి అని వింటాడు ఎంతసేపు విన్నా ఇదే వింటూ ఉంటాడు యదన్హాత్కృతే పాపం తదరాత్రి ఆకృతి ముచ్యతే యద్రాత్రి ఆత్కృతే పాపం తదన్హాకృతి ముచ్యతే అంతే జేమితో ఉంటుంది పొద్దున్నే చేసిన పాపం రాత్రిపోతుంది రాత్రి చేసిన పాపం పొద్దున్న పోతుంది ఇలాగా ఒక పది సంవత్సరాలు అనుకునేప్పటికీ వీడి మనస్సు అంతా గార పట్టేస్తుంది అంటే పొగాకు నవీన్ నవిన నవ్వి పళ్ళు గార పట్టేస్తాయి ఆ ఒరిజినల్ షేప్ పోతుంది అది మీరు మీరు ఏం చేసినా అది సెట్ కాదండి వీడి మనస్సు కూడా అలాగా ఆ పాపంతో పట్టేసి అందుకోసమే పుష్కరాలు వచ్చే స్నానం చేస్తే పాపం పోతుంది ఈ పుష్కరం వచ్చింది అక్కడ స్నానం చేస్తే పాపం పోతుంది ఓ నుయ్యి ఒకటి చూపించి ఈ దీంట్లో పాపం పోతుందా అంటే వెంటనే బడబడు స్నానం చేసేసుకోండి ఓ గుంట ఒకటి చూపించి దాంట్లో నీటితోటి చేతులు కడుక్కోవడం మాట అలాంటి పెట్టి కాళ్ళు కూడా నన్ను కడుక్కోమంటే కడుక్కో పచ్చగా ఉంటాయి నీళ్లు దాన్ని చూపించి దీంట్లో పాపం స్నానం చేస్తే పాపం పోతుందా అంటే బడబడి కూడా స్నానం చేసేస్తాడు అక్కడ పాపం పోవడం తప్ప ఇంక వేరే పనే లేదంతేట్ ఇది ఎలా పట్టుకొచ్చాడు ఈ మాట శ్రీకృష్ణుడు అన్నాడు విని విని విని వీడి బుర్ర చెడిపోయింది వీడిని బాగు సంభవం కాదండి ఎక్కడ అన్నాడంటే అంటే శ్రీకృష్ణుడు అలా అనలేదు స్వామికి కల్పించాడు అనుకున్నారు శ్రీకృష్ణుడు నేను కల్పించేదేదో స్పష్టంగా ఓపెన్ గా కల్పించి నేను కల్పించానని చెప్తా శ్రీకృష్ణుడు పేరు పెట్టను శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే శృతి విప్రతిపన్నాతే మోహకలిలం అన్నాడు బురద బురదలో పడిపోయింది నీ బుర్రా శృతి విప్రతి య శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచిలా బుద్ధి అనేది మోహకలిలం అన్నాడు యదా కలిలం బుద్ధిర్వ్యతరిష్యతి అని పక్కనే అంటాడు కాబట్టి ఇలా విని విని విని శృతి శృతి అంటే విన్నాం విని ఏం సంపాదించాడు విప్రతిపన్న విపరీత ప్రతిపత్తి ప్రతిపత్తి అంటే జ్ఞానం విపరీత ప్రతిపత్తి విపరీత జ్ఞానం అంత తప్పుడు అభిప్రాయాలన్నీ ఫిక్స్ చేసు కూర్చుంటాడు వాడు ఆత్మస్వరూపాన్ని గురించి కాబట్టి ఇప్పుడు చెప్పండి మీరు వీడు శ్రవణం చేయాలంటారా అక్కర్లేదంటారా శ్రవణం చేయాలి ఆ ఇదిలో వస్తూ ఉంటారు ఎవరో వాళ్ళు వస్తూ ఉంటారు మీ పుస్తకం చదివి ఏమన్నా ఇది చదివండి చదివేయమని వస్తారు ఇచ్చేదో పెద్ద గొప్పలేవో చెప్తారు దేనంటారు శ్రవణం చేయండి ఇస్తారు అంటారు ఇది శ్రవణం సన్యాసిని డెబ్బై ఏళ్ళు వచ్చి ఇప్పుడు నన్ను కొట్టుకుని శ్రవణం చేయమంటారు ఏమిటని అడుగుతారు అంటే అలా అనుకోకండి వయస్సుకి దీనికి సంబంధం ఏంటి వెళ్ళి శ్రవణం చేయండి ఎవళ్ళు చెప్పట్లేదండి శ్రవణం చేయండి మీరు చూడండి కొంచెం ఇటువంటి పుష్టి చెప్పేవాళ్ళు ఉంటారు వెతుక్కోని లేకపోతే ఏమంటాడు నిన్న నాదిగిరికి రమ్మని నేను గేరవేస్తున్నాను అనుకుంటున్నాను నిజంగా నా దగ్గిరికి శ్రవణం చేయమని నేను కాదండి భగవద్గీత పాఠం ఇక్కడ తప్పించే మరి అవు శ్రవణం చేయాలి ఇదే శ్రవణం ఆత్మని శ్ర ఆత్మ నేనే కదా నేను శ్రవణం ఏం చేస్తాను డోంట్ ఫాల్ ఇన్ టు సెమెంట్ ఇట్ అశ్రుత శ్రోతవ్య అమత మంతవ్య ఇప్పుడు మననం చేయరు ఆత్మస్వరూపాన్ని మననం చేయరు ఊరికే పిచ్చి పిచ్చి మననాలన్నీ చేస్తారు జంటలు ధరపడి మననాలు ఏవో చేస్తూ ఉంటారు అర్థం వర్థం లేని మననాలు చేస్తూ ఉంటారు ఆ మననం వల్ల ఉపయోగమైంది ఆత్మస్వరూపాన్ని మననం చేయండి ఓహూ మననం చేయండి లేకపోతే ఆత్మస్వరూపాన్ని బోధించే గ్రంథాలు ఉంటాయి వాటిని అధ్యయనం చేయండి అసలు పుస్తకం చదివే దృష్టే ఉండదు ఒకవేళ పుస్తకం చదివేటంటే పప్పులో కాలు వేసేటది సాగు పడుతుంది ఈ సావిత యొక్క పూర్వాపురాలు మీరు గుర్తిస్తారు అంటే వాళ్ళు పప్పు తయారు చేసి అది ఒక చోట గదిలో చీకట్లో పెట్టి పెట్టారు వంట టైం ఇంకా చాలా టైం ఉంటుంది రాత్రితో కాలు పెడతాను కాలు కాలిపోతుంది పప్పు పాడవుతుంది అది దానిలో ఉన్న వస్తువు కాదు అది ఎక్కడో కార్నర్ లో అది ఎవరికీ సంబంధం లేకుండా వాడు తర్వాత దానికి పోపోది పెట్టడం కోసం పాపం ఆయన ఉడికించి పెట్టుకున్నాడు అది సామెత వాడు ఎక్కడి నుంచో anyway i did all my imagination so we did akkada chot lenattu velli velli velli akkada velli <laughs> tokko well. <laughs> manu alla allu undaru ante porpaadu chestharu anamata porpaadu cheyadaniki avakasam leni chota kuda porpaadu chestaru pustakame bhadavada asalu ahala alavade undadu chadivite edho talato kallaina pusthalo roto untadu ఏదో గాలివాటంగా ఏదో చదువుతాడు ఆ పుస్తకాన్ని గురించి ఏం చెప్తాం వాళ్ళైనా శుభం పోయా చదవమని చెప్తాం కానీ కాదని చెప్తాం ఏదో చదువుతాం ఈ పేరు చెప్తే బాగుండదు ఏదో చదువుతాడు సో నేరూ ఎక్కువ అంతేగాని ఆత్మస్వరూపాన్ని అలాగా అలవో ఒక ఇన్స్పైర్ చేసే పుస్తకాన్ని చదవడం ఇన్స్పైర్ చేసి పుస్తకాన్ని గుర్తించి చదవడానికి వాడి వాడికి గొప్ప సంస్కారం గలవడవి ఉండాలి అదేమంత తేలిక మాట కాదు దాన్ని మననము అంటారు సో అమంతవ్య అమత మంతవ్యో భవతి అవిజ్ఞాత విజ్ఞాతవ్య అవిజ్ఞాత అంటే శ్రవణ మననాల పక్కన వచ్చింది కనుక నిధిధ్యాసం ధ్యానం చేయాలి ధ్యానం చేయాలంటే మళ్ళీ ఏదేదో పిచ్చి పిచ్చి ధ్యానాలు చేస్తారు మళ్ళీ ఏదేదో ధ్యానాలు చేస్తారు ఒక ఆయన అంటాడు నేను ఆ యశోదాదేవి శ్రీకృష్ణుడిని ఆడిస్తున్నట్టుగా ధ్యానం చేస్తున్నాను అంటాడు ఏ ఓకే చెయ్యి మరి ఇంకేం చెప్తాం చెయ్యి అదే జరిగి మంచిదే కాదు నేను ఎలా అంటాను మంచిది కానీ సో ఇదట ఇంకోటి ఏదో గోపికలు అది శ్రీకృష్ణుడితో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ధ్యానం చేస్తున్నాను సో ఆఖరికి వీడి ధ్యానం అంతా గిరగడర తిరిగి ఎక్కడ తేలిందంటే డ్యాన్స్ కూడా జరిగింది ఇప్పుడు ఇది మన సంస్కృతి ఎలా ఉంటుందో చెప్పమంటారా మొత్తం అధ్యాత్మంతా కలిపి మ్యూజిక్ అండ్ డ్యాన్స్లో అంటాం అవుతుంది మొత్తం వీడు భక్తి అనో ఛానల్ పెడతాడు భక్తి ఇప్పుడు ఉన్న భక్తి ఛానల్ గురించి నేను అంటా జనరల్గా చెప్తున్నా అధ్యాత్మ ఛానల్ భక్తి ఛానల్లో ఏదో పేరు పెడతాడు ఆఖరికి ఆ వాడు ప్రసారం చేసేవి ఏముంటాయి పాటలు నాట్యము ఉంటాయి ఈ రెండు ఉంటాయి వెంకటేశ్వర ఛానల్ అంటాడు ఏమిటి వెంకటేశ్వర ఛానల్లో వాడు ఏం పెడతాడు పాటలు ఉంటాయి నాట్యం ఉంటాయి మీరు పాటలు నాట్యం ఉంటాయి అక్కడికి ఎవరు వస్తారు సినిమా నటులు వస్తారు సినిమా వాళ్ళు వస్తారు వాళ్ళే నడిపిస్తూ ఉంటారు ఛానల్స్ అప్పుడప్పుడు నాలాంటి ముక్కు ముఖం తెలియనివాడు కూడా అప్పుడప్పుడు ఇలా గాలివాటంగా వచ్చినప్పుడు ఎందుకు వచ్చాడో వస్తాడు అది వేరే సంగతి సినిమా వాళ్ళు ఉంటారు సో సినిమా ఏం చేస్తాడు కూర్చుంటాడు మీరందరూ పాగండి ఏమిటి వీళ్ళు ఏం పడుతున్నారో అన్నమయ్య కీర్తనలు పడుతున్నారు అన్నమయ్య కీర్తనలు చాలా అద్భుతంగా ఉంటాయి వాటిని మననము ఏమీ చేయరు ఏదో పడుతూ ఉంటారు గాలివాటంగా పడుతూ ఉంటారు వీడు కూర్చున్నా నువ్వు బాగా పాడావు నీ ఏడు మార్కులు నాకు ఐదు మార్కులు వేస్తూ మొత్తం రోజంతా ఇదే ప్రోగ్రామ్ అది ప్రోగ్రాము మొత్తం ఛానల్ ఏమిటరా అంటే మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఏటొచ్చి సినిమా ఛానల్కి దీనికి తేడా ఏమిటి సినిమా ఛానల్లో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ వరల్డ్ కి సంబంధించి ఉంటుంది దీనికి ఇక్కడ దేవునికి సంబంధించిన పాటలు దేవునికి సంబంధించిన డ్యాన్సులు దానికి ఆధ్యాత్మికత అంటే మ్యూజిక్ అండ్ డ్యాన్సా రాబ రామా మ్యూజిక్ ఈజ్ గుడ్ ఐమ్ నాట్ షూర్ అబౌట్ డాన్స్ మ్యూజిక్ ఈస్ గుడ్ బట్ ఆధ్యాత్మికత అంటే మ్యూజిక్ అదయా బాబు మ్యూజిక్ అంటే ఒక స్టెప్ పైకి పోవాలి ఇంకా మ్యూజిక్ ఏనా అలా కాబట్టి అసలు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటంలో ఇటువంటి దోషాలను అన్నిటినీ పరిహరించి మీరు ముందుకు వెళ్ళాలి అందుకోసం చెప్తున్నా మరొకటేం కాదు ఇత్యాది భేదవ్యపదేశ ఉపపద్యతే కాబట్టి భేదవ్యపదేశము భేదం ఉందన్నట్టుగా ప్రతిపాదించటము అది ఉంది శాస్త్రంలో ఉంది ఎందుకంటే వాడికి ఆత్మ గురించి తెలియదు వాడి స్వరూపమే ఆత్మ తెలియనప్పుడు వాడికి తెలుపులు చేయడం కోసం ఆయన నువ్వు ఏదాత్మ అనుకుంటున్నావో అది ఆత్మ కాదురా నువ్వు నీ యథాత్మ స్వరూపాన్ని ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పినప్పుడు కర్త వీడే కర్మ వీడే అవుతూ ఉంటాడు అదేమంత పెద్ద దోషమేమి కాదు ప్రతిషిధ్యత ఏవా సర్వజ్ఞాత్ పరమేశ్వరాత్ అన్యో ద్రష్టాశ్రోతా నాన్నోతోస్తి ద్రష్ట ఇత్యాదిన నిజానికి శృతి ఏ శృతి అయితే మీరు ఆత్మని అన్వేషించమని చెప్పిందో ఆ శృతి చెప్ప ఇంకా ముందుకు వెళ్తే మీకు ఏమని చెప్తుందో తెలుస్తున్నా అంటే బృహదారం శృతి ఆత్మా అన్వేషవ్య అని చెప్పి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూడు నీ లోపల ఒక తత్వము కలదు నువ్వు దేహమే నువ్వు అనుక్కోకు ఎందుకంటే నేను నిన్న చెప్పాను నేను ఎక్కడో చెప్పాను ఇక్కడ కాదు ఎక్కడో చెప్పాను రేపు పుట్టినప్పుడు ఎంత ఉంది దేహం ఎంత ఉంది ఏమన్నా ఇప్పుడు ఎంత అయింది ఇంత ఇంతకంటే పెద్దదైంది చేతులు ఇంకా తాగవు కాబట్టి అలా అన్నా ఇంత అయింది ఎంత అయింది ఎక్కడి నుంచి దేహం అంటే పోగేసుకున్నాడు చుట్టూ ఉండే ఆహారం నుంచి పోగేసాడు ఆహారాన్ని పోగు చేస్తాడు పోగు చేస్తాడు అక్కడెక్కడో ఉన్నా గోధుమలు పట్టుకొస్తాడు ఇక్కడెక్కడ ఉన్నా మిరపకాయలు తీసుకొస్తాడు అక్కడెక్కడో ఉన్న ఉప్పు పట్టుకొస్తాడు సముద్ర తీరాన్ని ఉప్పు ఉంటుంది మిరపకాయలు గుంటూరు డిస్టిక్లో ఉంటాయి గోధుమలేమో ఎక్కడో మహారాష్ట్రలో ఉంటాయి ఇవన్నీ పోగేస్తాడు పోగేసి చపాతీలు ఇవ్వ చేస్తాడు చేసి అలా పోగేస్తాడు పోగేసి తింటాడు ఆగో ఆ శరీరం నిర్మాణం అవుతుంది ఎంత ఉంటుంది ఎంత అవుతుంది ఈ పోగేసిన శరీరాన్ని పోగేసి ఆ శరీరమే నేనంటాడేమిటండి ఇది ఎక్కడ అజ్ఞానం ఉండేది శరీరం పోగేసిన వాడు శరీరాల్లో అవుతాడండి శరీరం పోగేసిన వాడు అవుతాడు వాడవర్ ఇస్ ఏమండి కాబట్టి నేను శరీరము కాదని స్పష్టంగా తెలుసుకోనే ఉంది కదా ఇక మనస్సు మనస్సు అంటే వీడు ఏదో గొప్పదనుకుంటాడు మనస్సు అంటే వీడు పోగేసుకున్న భావాలకి మనస్సు ఇప్పుడు మీ మనస్సులో మీరు చూడండి మీ మనస్సులో ఏముంది అహం బ్రాహ్మణానందే ఆ ఇది మీ నాయనగారి దగ్గర నువ్వు నేను తెలంగాణవాణి లేకపోతే నేను పంజాబీనియన్ ఉంది అదేమో నువ్వు మీ ఊళ్ళో వాళ్ళ దగ్గర పోగేసావు అలా పోగేస్తాడు భావాలన్నీ కూడా సో ఈ స్టాక్ మంచిది బాగా డబ్బులు వస్తాయంటే అది ఇంకొకరి దగ్గర ఎక్కడో పోగేశాడు ఎవరో చెప్తే తెలుసుకున్నదే కదా న్యూస్ పేపర్ చదివి తెలుసుకోవడము పుస్తకం పుస్తకం చదివి తెలుసుకుంటే కూడా పోగేసినట్టే లెక్క ఎవరో చెప్పింది పుస్తకంలో ఉంది చదివేది ఇలా పోగేసుకునే భావ సమూహానికి మనస్సునిపే కాబట్టి నువ్వు మనస్సు ఎలా అవుతావు నువ్వు పోగేసింది మనస్సు కాబట్టి ఈ దేహాన్ని ఈ మనస్సుని పోగేసిన ఒక మూలతత్వం ఒకటి ఉంది ఈ దేహాన్ని మనస్సుని బట్టి వచ్చిన ఒక వ్యక్తి ఒకడున్నాడు ఈ దేహాన్ని మనస్సుని ఆధారంగా చేసుకుని వాటితో తాదాత్మ్యాన్ని చెందిన ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని ఆ స్టేజ్కి తీసుకొచ్చి పోగేసినటువంటి ఒక మూలతత్వం ఒకటి ఉంది ఇంతవరకు ఖాయం అండి ఇప్పుడు ఈ మూలతత్వము ఏది అని మీరు అన్వేషణ చేస్తారు శవణమన వైద్య ధ్యాసనం చేస్తారు చేస్తే ఆ సచిద్ ఆత్మ అని శాస్త్రం చెప్తుంది మన అనుభవం కూడా శాస్త్రం చెప్తే సరిపడలేదు మన అనుభవం కూడా ఉండాలి సో సచ్చిద్త్మ ఇప్పుడు సరే ఇప్పుడు ప్రశ్న వేసుకున్నారు అక్కడ ఈ స ద్రష్ట ఒకడు ఉన్నది జగత్తుని చూస్తున్నాం కదా చూడబడేది ఉంది కదా సూచీవాడు ఒకటి ఉండాలి కదా ద్రష్ట ఒకటి ఉండాలి కదా ఈ ద్రష్ట ఎవరు అని ప్రశ్న వేసుకున్నారు అంటే అప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే ఈ వ్యక్తి ఒకడు ఉన్నాడు సరే దేహాన్ని మనస్సుని బట్టి వ్యక్తి ద్రష్టయా లేకపోతే ఈ దేహాన్ని మనస్సుని పోవేసి ఈ వ్యక్తిని నిలబెట్టిన మూలతత్వం ఉందే అది ద్రష్టయా లేకపోతే రెండు కూడా ద్రష్టలేనా దీన్ని ఇది పొలిటికల్ కన్వీనియన్స్ ఇది రెండు కూడా వేసేసుకున్నాం పోలేందుకు ఎవడమే ఎందుకు కాదని ఇది ఎలాగంటే ముస్లిం బస్తీకి ఓట్లు వెళ్ళినప్పుడు టోపీ పెట్టేస్తారు క్రిస్టియన్ బీకి వెళ్ళినప్పుడు అదేదో పెట్టేస్తాడు దేవాలయానికి వచ్చినప్పుడు నామం పెట్టేస్తాడు ఇంటికి వెళ్ళిపోయి అన్నీ చెప్పు కూర్చుంటాడు వాడికి ఓట్లే ఓటు దేవత వీళ్ళకి ఓటే దేవత ఈ దేవతలన్నీ పెడుతూ అలాగే ఇది కన్వీనియన్స్ పొలిటికల్ కన్వీనియన్స్ అలాగే దీంట్లో కూడా ఓ కన్వీనియన్స్ ఓన్లండి ఎవరిని మాత్రం ఎందుకు కాదనాలి ఈ వీడు ద్రష్ట అందాం ఈ దేహము ద్రష్ట అందాం ఈ వ్యక్తి ద్రష్టే అందాం ఆ సచిదాత్మను మనం చూసామా పెట్టాము ఆ పోనీ ద్రష్టను అదే అనుకోవాలి ఆ ద్రష్టను రెండూ ద్రష్టలు ఆ స్వామీజీ అలా చెప్పాడు ఈ స్వామీజీ ఇలా చెప్పాడు కొన్ని రెండు వేసేసుకో మనకి పూచీ ఉండదు ఇంకా న్నింటికి ఊ కొట్టేస్తే మనము మన అర్థకామాలు మన సంసారం మనం దాంతో కలక్షేపం చేస్తూ ఉండొచ్చు అయ్యా అలా వర్కౌట్ కాదు నాట్ ది వే టు నో ది ట్రూత్ ఇది ద్రష్ట అది ద్రష్ట అది వర్కౌట్ కాదు ఇది వన్ ద్రష్ట దేహము ద్రష్ట కాదు మనస్సు ద్రష్ట కాదు దేహము మనస్సుల చేత నిర్మితమైన వ్యక్తి ద్రష్ట కాదు ఒకే ఒక అది గలదు అదియే అసచిదాత్మ నాతోస్తి ద్రష్ట అత అన్యహా ద్రష్ట నాస్తి ఈ సచిదాత్మ కంట భిన్నమైన ద్రష్ట మరి ఒకటి లేదు అని అక్కడ చెప్పారు కాబట్టి ఇప్పుడు అసల ద్రష్ట ఎవరు శ్రోత ఎవరు అసచిదాత్మ సచిదాత్మ అంటే ఎవరండి సర్వజ్ఞ పరమాత్మయే సర్వజ్ఞ పరమేశ్వరుడే కాబట్టి ఈ దేహంలో గు ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఉడుగుతా చెప్పండి గుండె కొట్టుకుంటోంది ఈగో ఉంది ఈగో వ్యక్తి పర్సన్ ఈ గుండె ఈగో కోరికను బట్టి కొట్టుకుంటోందా కాదు ఈగో కోరికను బట్టి కొట్టుకుంటే ఎవరికి హార్ట్అటాక్ రాదు ఎందుకు వస్తుంది హార్ట్అటాక్ మనం ఏం కోరిక తెచ్చుకుంటామా ఈగో యొక్క కోరికతో సంబంధం లేకుండా గుండె కొట్టుకుంటోంది అయితే గుండె కొట్టుకునేట్లా చేసే తత్వం ఏది ఆ పరమాత్మ సచ్చిదాత్మ దానికే పరమేశ్వర సర్వజ్ఞ ఆ పరమేశ్వరుడే గుండె కొట్టుకోవడానికి హేతువు మనం రాత్రి భోజనం చేసి పడుకుంటాం పొద్దున నిద్ర లేచేపటికి అన్నం అంతా ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి ఈ అరిగించింది ఎవరు ఈ జీర్ణ జీర్ణక్రియని చేసింది ఎవరు ఆ పరమాష్ పరమేశ్వరుడు జీర్ణక్రియని చేశాడు రక్త ప్రసారం చేస్తున్నదెవడు ఆ పరమేశ్వరుడు సెల్స్లో సెల్స్లో ఆ సెన్సెస్ ఉంటుంది ప్రోటీన్ సో వినో అది చేస్తున్నదెవడు ఆ పరమేశ్వరుడు అంతవరకు ఒప్పుకున్నారా కన్ను ద్వారా చూసింది ఎవడు నేను తప్పు ఇది మోళీ సాహిబు కథ అంటాం మోళీ ఉంటాడు మౌలి సాహిబుని రోడ్డు పక్కన పెడతాడు వాడు ఒక అక్కడ రోడ్డు మీద పడుకోబెడతాడు పడుకోబెట్టి వాడి మీద దుప్పటికి తప్పుతాడు కప్పు వీడు ప్రశ్న అడుగుతాడు వాడు సమాధానం చెప్తూ ఉంటాడు ఇది చాలా చెప్పాను మీకు ఎందుకంటే చక్కటి దృష్టా అందుకోసం విడిచిపెట్టకుండా అన్నీ చెప్పుకొస్తున్నా వరొక ప్రశ్న అడుగుతారు ఎరా ఈ సాపు చేతికి ఏముందిరా అని అడుగుతాడు వాచి చెతడు ఎంత కరెక్ట్గా చెప్తాడు చూడ శని వీళ్ళ పక్కన డోలు డోన్ అయితే కాబట్టి శవాస్ అంటాడు సో ఒక హై పవర్ క్రియేట్ చేస్తాడు తర్వాత వెళ్ళి ఎరా ఈ అమ్మగారు మెడలో ఏముందిరా అంటే నెక్లెస్ చెతుడు ఇలా రెండు చెప్పిన తర్వాత దాంట్లో వాడు ఒక సున్నితమైన హాస్యాన్ని ప్రవేశపెడతాడు వాడి దగ్గర ఆ క్రియేటివ్ స్పిరిట్ ఉంది ఇది విని నేను వాడికి పది రూపాయలు ఇచ్చాను అమ్మా ఎంత స్పిరి ఎంత క్రియేటివ్గా పెట్టాడు రాడు ఆ శోభనా థియేటర్ దగ్గర చేసిన చేస్తున్న ఇది ప్రోగ్రామ్ వాడు అడిగాడు ఎరా ఇంటికి రూమ్ ఎవడు తుడిచి పెడతాడు రా అని అడిగాడు అంటే నువ్వు తుడిచిన రూమ్లో నీళ్ళు రా నువ్వు మంచేస్తాడు రా ఇంకెవరు నువ్వే దాని మీద బట్టలు ఎవరు వేస్తావు దాని మీద పక్క ఎవరు వేస్తాడు రా అది నువ్వే దాని మీద పడుకునే ఉన్నది పోతాడు అంటే నేను రోజు చెప్తాడు ఎలా చెప్పాడు సో గుండె కొట్టుకునేది ఎవటరా దేవుడు జీర్ణశక్తి అవటరా దేవుడు కంటితో చూసేది ఎవట్రా నేను అంటే చూసారా